సీలసా శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కణేభిశ్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తుమదేవృతాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టనే ప్రస్తినో బృహస్పతి ఓ శాంతిశ్శాంతిశ్శాంతి ఆశ్రమాివిధా హధ్యమోత్కృష్టదృష్టయ ఉపాసనోపదిష్టేయం తదర్థమనుకంపయా దీంట్లో భాష్యం పూర్తయిందండి భాష్యం ఎన్మనసా నమనుతే పూర్తి చేశాను తర్వాత తత్వమసి ఆత్మవేదం సర్వం ఇత్యాది శ్రుతిభ్యది కూడా చెప్పానా తత్వమసి చెప్పాలి ఎన్మనసా నమనుతే ఏనాహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే అంతవరకు చెప్పాను అది కూడా విస్తారంగానే కేనోపనిషత్తులో ఉన్న వాక్యం అక్కడ ఆ మనస్సు తీసేసి వాక్కు పెట్టుకుంటే ఎద్వాచా అనభ్యుదితం ఏన వాక్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అని అంటే ఈ సెన్సార్గన్స్ ఈ జ్ఞానేంద్రియములు ఉన్నాయో వాటికి ఆత్మస్వరూపాన్ని మనకి చూపించేటువంటి సామర్థ్యం వాటికి లేదు ఎందుకంటే అవి ఎదురకుండా ఉన్న వాటిని చూపించగలుగుతాయి కానీ వాటి మూలంలో ఉండి వాటికే ఆ దర్శన సామర్థ్యాన్ని అనుగ్రహించే చైతన్యాన్ని అవి ఎలా ప్రకటించగలుగుతాయి కన్ను నల్లగుడ్డు కన్ను ఆ నల్లగుడ్డును చూడగలదా చూడలేదు ఎదురుకుండా ఉన్నదాన్ని కన్ను చూడగలదు కానీ ఆ నల్లగుడ్డునే చూడలేదు దాని వెనకాల ఉండే దర్శన శక్తిని కన్ను ఎలా చూడగలుగుతుంది కాబట్టి అంటే దీన్ని స్వామి రంగనాథానంద ఏమన్నారంటే ఈ సందర్భంలో ఐడోలాటరీ అనేది ఒకటి ఉంది అది ఆరంభంలో దానికి కొంత విలువ ఉన్నమాట వాస్తవం మనం అలాంటూ ఉండాలి అంతేగాని దాన్ని పూర్తిగా నిరాకరించడం అన్నది పద్ధతి కాదు అన్నింటినీ అకామిడేట్ చేసుకుంటూ పోవాలి కానీ ఎంక అకామిడేట్ చేయడం అని చెప్పేసి తెచ్చుకుని ఎత్తుమి పెట్టుకుని అదే మోసుకుంటూ కూర్చోవడం కూడా సరికాదు కాబట్టి ఈ ఐడోలాటరీ విగ్రహారాధన అనేది ఏదైతే కలదో ఎప్పటికైనా దాని నుంచి అధిగమించాల్సిన అవసరం ఉంటుంది ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు మీరు యథార్థంగా ఈ గ్రహ విగ్రహారాధన అన్నది ఆరంభంలో ఉన్నప్పటికీ దాన్ని స్పిరిట్ తీసుకోవాలి విగ్రహారాధనకు స్పిరిట్ ఉంటుంది అంటే దాని వెనకాల ఒక సంకేతం ఉంటుంది ఆ సంకేతాన్ని తీసుకుని మీరు విగ్రహారాధనను ముందుకు తీసుకెళ్ళాలి కేవలం విగ్రహాన్నే పట్టుకుని అలాగా ఫిక్స్ చేసేసి కూర్చోటం అది సరికాదు కాబట్టి ముఖ్యంగా మనం భగవంతుని ఆరాధించే సందర్భంలో కూడా మన హృదయంలో దాగి ఉన్న ఆత్మస్వరూపాన్నే తెలుసుకోలేక ఆ ఆత్మస్వరూపాన్ని బాహ్యంలో దేవుడిగా భావన చేసి మనం ఆరాధిస్తూ ఉంటాం సో అని స్వామి వివేకానంద అంటారు మనిషి తన వాక్కు ద్వారా తన బుద్ధిని ఉపయోగించి చేసే వర్ణనల ద్వారా బుద్ధి ద్వారా ఏ రకమైనటువంటి పరమేశ్వరుని రూపాన్ని నిర్ధారిస్తాడో అది అయితే సంకేతము అని మాత్రమే చెప్పగలుగుతుంది తప్ప అదే పరమార్థము అని మాత్రం చెప్పడానికి వీలు ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి రాగద్వేషాలతో కలుషితమై ఉంటుంది ఎప్పుడూ కూడా ఎక్కువ తగ్గులు ఉంటాయి రాగద్వేషాలు హెచ్చుగా ఉంటే వాడు చెప్పే మాటకి ఏమీ విలువలేదు రాగద్వేషాలు తక్కువగా ఉన్న సందర్భంలో కూడా ఎత్కించిత రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి అటువంటి బుద్ధితో ఊహించి వాక్కుతో వర్ణించేటువంటి దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ దేవుడు సంకేతంగా ఆరంభంలో ఆ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక స్టెప్ అని చెప్పడానికి ఏమీ సందేహం లేదు కానీ అదే పరమార్థము స్వీకరించటము అదే అంగీకారము కాదు ఎందుకంటే దేవుణ్ణి దృశ్యం చేసి మీరు ఇది దేవుడు లేదం ఎదిదం ఉపాసతే ఆ ఇదం ఇద ఇదంతమంటే డిస్నెస్ కనుక దేవుడికి వచ్చేస్తే దేవుడు మీకంటే భిన్నంగా ఉంటాడు అని అన్నట్లయితే ఈ సృష్టిలో ద్వావేవ పదార్థం వేదాద్రిలో శంకర్లు అంటారు రెండే పదార్థాలు ఉన్నాయి దృక్కు దృశ్యము రెండే ఉన్నాయి సృష్టిలో దృక్ దృశ్యము తెలివి తెలియబడేవి దృక్ ద్రష్ట అంటే తెలియవాడు మళ్ళీ దాన్ని పెర్సన్ ఒక పెర్సన్ అవసరం పెర్సన్ అనవసరం దృక్కు తీసుకుంటే సరిపడుతుంది ద్రష్టా దృశ్యమో అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంకా అంతకంటే కూడా పైమాట దృక్ దృశ్యం దృక్ అంటే తెలివి వై టు పెర్సానిఫై దాన్ని అలా విపర్సనల్గా అట్టి పెట్టేచ్చు తెలివి గలవాడు అంటే అక్కడికి వచ్చే ఒక మళ్ళీ చేతులు కాళ్ళు వచ్చేసాయి కదా ఆ దేహం వచ్చేసింది అలా కాకుండా తెలివి దృక్ దృశ్యం దృశ్యంలో మనస్సు కూడా వచ్చేస్తుంది అందుకోసం కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కంటే కూడా పైమాట అది దృక్ దృశ్యము రెండే ఉన్నాయి సృష్టిలో పదార్థాలు ఈ రెండింటిలో దృశ్యము జడము కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మీరు దేంట్లో ప్రవేశపెడతారు దృశ్యవర్గంలో ప్రవేశపెడతారా దృక్కు వర్గంలో ప్రవేశపెడతారా కాబట్టి దృశ్యంగా దేవుణ్ణి కనుక వర్ణిస్తే ఆ దేవుని జడత్వము ద్రవ్యత్వము ఏది జడమో అది ద్రవ్యం అవుతుంది మెటీరియాలిటీ ఆబ్జెక్టివిటీ అనేటువంటి దోషాలు వచ్చేస్తాయి కాబట్టి అటువంటి జడమైన దేవుడి యొక్క స్థానంలో చేతనుడైన దేవుణ్ణి ప్రతిష్ఠించటం ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఆ చేతనుడైన దేవుడు ఎవరంటే నీ హృదయంలో ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు అని ముందు గ్రహిస్తే ఎదుటివాడి హృదయంలో కూడా ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు అని వీడు తెలుసుకోగలుగుతాడు అలా తెలుసుకున్నప్పుడు ఆత్మైవేదం సర్వం అనే ఆ సర్వాత్మభావాన్ని కూడా పొందగలుగుతాడు అని మనకి ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి ఆత్మైవేదం సర్వం అలాగే తత్వమసి తత్వమశి అనేది కూడా అంటే ఇదం సర్వం ఆత్మ అన్నప్పుడు విదిత అవిదిత విదిత అవిదిత అని రెండు కేటగిరీలు అది కూడా ఒక ద్వంద్వమే తెలిసేది తెలియనిది జగత్తంతా కూడా ఇదం సర్వం అది మన ఆత్మ చే చిదాకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది చిదాకాశంలో ఎలా ప్రకాశిస్తుంది ఇది తెలిసేది ఇది తెలియనిది అనే విధంగా ప్రకాశిస్తుంది ఇది ఎలాగంటే ఓ సంచి ఒకటి పట్టుకుని అక్కడ ఉన్న వస్తువులన్నీ సంచిలో వేయమన్నారు వేమంటే అది ఆ వస్తువు చేత్తో పట్టుకుని ఇది నాకు తెలుసును అని సంచిలో వేయండి ఇంకో వస్తువు తీసారు అది తెలియదు అని సంచిలో వేయండి అలాగే కాబట్టి అలాగే ఈ చిదాకాశము ద స్పేషియస్ అవేర్నెస్ తెలివి వచ్చింది అంటారు నిద్రలో వేసినప్పుడు ఏమొచ్చింది తెలివి వచ్చింది ఆ తెలివిని దేంతో పోలుస్తారు అది చెక్కలతోటినూ చెక్క అలా ఉండదు అది ఇలా ద్రవ్యంగా ఉండదు తెలివి అంటే ఆకాశంతో పోల్చాలి ఈ సర్వము ఆకాశంలో ఉన్నట్టుగానే నిద్ర వచ్చినప్పుడు సర్వము ఆ తెలివి అనే ఆకాశంలో ప్రకాశిస్తాయి తెలివి అనే ఆకాశం స్పేస్ లైక్ అవేర్నెస్ అది తెలివి రావడము అంటే తెలివి వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది తెలివి వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ జగత్తులో ఉన్నవన్నీ దాంట్లో ప్రకాశించే సందర్భంలో తెలివి అని అంటారు అయితే జగత్తులో ఉన్నవి అన్నీ అంటే మీకు తెలుసున్నవి దాంట్లో ప్రకాశిస్తాయి మీకు తెలియనివి కూడా దాని ప్రకాశిస్తాయి ఈ తెలియడం తెలియకపోవడం మనస్సు యొక్క స్థాయిలో ఉంటుంది ప్రకాశించడం అన్నిటికీ సమానం మనస్సు మనస్సును అడిగితే ఓ మనస్సా నీకిది తెలుసా అంటే తెలుసును ఉంటుంది అది ఆ ఆకాశంలో ప్రకాశించేదే ఓ మనస్సా నీకిది తెలుసునంటే తెలియదు ఉంటుంది అది కూడా ఆకాశంలో ప్రకాశించేదే కాబట్టి విదిత అవిదితములు రెండూ కూడా ఆ చిదాకాశంలో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ చిదాకాశమే సర్వములకు అధిష్టానము ఇంకా అంతకంటే భిన్నంగా ఏదీ లేదు కాబట్టి ఆత్మవేదం సర్వం ఇప్పుడు మనిషి యొక్క స్వరూపము అంటే మనిషి యొక్క నేచర్ ఏది అని కనుక విచారం చేస్తే కపిలదేహోత్సవాదంలో కూడా ఈ విచారం బాగా చేశారు మనిషి యొక్క నేచర్ ఏది అని అక్కడ బాగా విచారం చేస్తారు విచారం చేసి స్థూలద్రవ్యమైన దేహమా లేక సూక్ష్మమైన మనస్సా అని విచారం చేశారు విచారం చేసి రెండూ కూడా కాదు స్థూలమైన దేహము మనిషి యొక్క స్వరూపం కాదు దేహం ఉంది ఇప్పుడు దాన్ని మీరేమీ లేదు అది కానీ స్వరూపం అయితే మటుకు మధ్యామాంసములతో నుండి ఉండే స్థూల దేహము కాదు అది నా స్వరూపం కాదు దేహాన్ని నేను తెలుసుకుంటూ ఉంటాను దాన్ని వినియోగించుకుంటాను అది వేరే సంగతి పోనీ సూక్ష్మమైన మనస్సు నా స్వరూపమా అంటే సూక్ష్మమైన మనస్సు కూడా నా స్వరూపం కాదు ఎందుకంటే మనస్సు ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఈ పొద్దున్న ఉన్న మనస్సు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్న మనస్సు సాయంకాలం ఉండదు ఈరోజు ఫ్రెండ్స్ రేపు కొట్లాడుకుంటారు ఎప్పుడు మనస్సు మారిపోతుందో ఎప్పుడు కలుస్తారో తెలియదు ఎప్పుడు విడిపోతారో తెలియదు సంసారంలో అలాగే నడుస్తూ ఉంటుంది అంతా మనస్సే సో ఎప్పుడూ మారిపోతూ ఉండే మనస్సు అది మన మనిషి యొక్క స్వరూపం అయితే కాదండి అది కూడా దేహంలాగే సూక్ష్మమైన ఒక ఉపకరణం మాత్రమే కాబట్టి మనిషి యొక్క యథార్థ స్వరూపము ఆ తెలివి కనుక ఆ ఆ తెలివిలోనే ఈ సకల జగత్తు ప్రకాశిస్తారు ఆ తెలివి నుండి ఈ సకల జగత్తు ఆవిష్కృతమై ఆ తెలివి ఎందే ప్రకాశించి మళ్ళీ ఆ తెలివిలోనే విలీనమైపోతుంది సినిమా జగత్తుకు ఎలా అయితే ప్రకాశమో ఈ తెలివిలో ప్రకాశించే సకల జగత్తుకి తెలివియే అధిష్టానం ఆ తెలివియే మీ స్వరూపము కాబట్టి తత్వమసి అని మనిషి యొక్క స్వరూపం దేహం అయితే వీడి జగత్తులో చిన్న కణం కంటే కూడా చిన్నవాడు కూర్చుంటాడు మనిషి యొక్క స్వరూపం మనస్సు అయితే జగత్తు కొద్ది తెలుస్తూ ఉంటుంది కానీ మనస్సులో వచ్చే చేంజెస్ అన్నిటికీ సుఖ దుఃఖాలకి అలా కాకుండా నా స్వరూపం తెలివి అని తెలుసుకున్నప్పుడు మనం తెలుసో తెలియకో బయట ఉన్నట్టుగా ఆరాధించే ఆ దేవుడు నీ యథార్థ స్వరూపము అని తెలుసుకుంది అటువంటి ఆ స్థితికే తత్వమశీ అనే మహావాక్యం అర్థం పడుతూ ఉంటుంది కాబట్టి ఇత్యాది శృతల చేత ఆ జీవేశ్వరుడు యొక్క ఐక్యాన్ని చెప్పారు కాబట్టి హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టులు ఉంటారు ఇంతటి ఉత్కృష్ట దృష్టికి ఇంతటి ఉత్కృష్టమైన దర్శనానికి యోగ్యత లేనివాడి కోసం కర్మలు హీన వేదంలో కర్మకాండ దేవతాకాండ జ్ఞానకాండ అని మూడు కాండాలు ఉన్నాయి కర్మలు చెప్పింది దేనికంటే ఆరంభంలో కర్మలు చేసుకుంటారు యంగ్ పీపుల్ కూర్చుని ఉపాసన చేయమంటే చేయలేరు వాళ్ళని కర్మలు చేయమంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆ యంగ్ బ్లడ్ ఉంటుంది తర్వాత రజోగుణ ప్రధానంగా ఉంటారు కొంచెం సత్వగుణ ప్రధానంగా వచ్చినప్పుడు ఉపాసనకు ఉపయోగపడుతున్నారు కాబట్టి ఉపాసనని ఉపదేశిస్తారు ఆ తర్వాత ఏకాంతంలో ఉండడం మౌనంగా ఉండడం ఏదైనా జపం చేసుకోవటం అలాగా సత్వగుణ ప్రధానంగా ఉండటం కొంచెం సత్వ సాత్వికమైన ఆహారం తిన్నాం అదొక నిష్ట ఎక్కడికోపోయి ఓ పది రోజులు సాత్వికమైన ఆహారం తింటూ మాల ఒకటి పట్టుకుని ఓ మంత్రం ఒకటి లక్ష్యంగా పెట్టుకుని దాన్ని జపం చేస్తూ ఎవరితోటి మాట్లాడకుండగా ఓ కొద్ది రోజులు ఉండడం మరి అది నిష్ట కదా దాని దానివల్ల మనిషి యొక్క ఆ రజోగుణం బాగా శిథిలమై సత్వగుణంలో నిష్ఠ గలవాడవుతాడు అటువంటి సాత్వికమైన ఉపాసన దాన్ని దేవతాకాండ అంట ఆ తర్వాత గుణాతీతుడై జ్ఞానకాండలో ప్రవేశిస్తాడు అది దాని వ్యవస్థ కాబట్టి హీనా మధ్యమా ఉత్కృష్ట ఉంటాయి హీనాని చూపించి అదిగో అది హీనము అని ఉత్కృష్టమైన వాడు ఆ హీన స్థితిలో ఉన్నవాడు అదిగో నేనే దేవుడు అవుతానా అలాగాంటి మాటలు మాట్లాడతాడే అదేమీ పనికిరాదు దేవుడు మనకంటే భిన్నంగానే ఉంటాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఈ కూడా సరికాదు ప్రతి దానికి ఒక స్థాయి అనేది ఉంటుంది ఆ స్థాయిలో దాన్ని మనం అంగీకరిస్తాము అని అక్కడికి ఆ ప్రకరణమైంది తర్వాత స్వసిద్ధాంత వ్యవస్థాయినో నిశ్చితృఢం పరస్పరం విరుధ్యంతే తైరయన్న విరుధ్యతే ఈ ద్వైతులు ఉన్నారే ద్వైతవాదులు ద్వైతవాదులు అంటే ఎవరు నేను ఇక్కడ ఉన్నాను జీవుడు వేరు నా చేత ఆరాధించబడే దేవుడు వేరు జగత్తు ఆ దేవుడి చేత సృష్టించబడింది అది కూడా వేరు భిన్నము వీళ్ళు ద్వైతులు అంటే మామూలుగా మీకు అంతటా ద్వైతులే కనపడతారు ద్వైతం నుంచి అద్వైతంలోకి పయనించే సందర్భంలో అక్కడ కూడా పూర్ణమైన అద్వైతంలోకి రారు మళ్ళీ ఓపెసరంత ద్వైతం ఓపెసరంత అద్వైతం ఇది కాబట్టి గోడమే గోపి అని అంటారు గోడ మీద పీలిలాగా ఇటు ఇటు ద్వైతమూ కాదు అటు అద్వైతమూ కాదు అన్నట్టుగా మధ్యలో అలా వెళ్లాడుతూ ఉంటారు దాని త్రిశంకు స్వర్గంలాగా అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ద్వైతాద్వైతులు అనేవారు శంకరుల కాలంలో ద్వైతాద్వైతులు అనేవారు శంకరుల కాలంలో వాళ్ళ ఉపనిషత్ ఉపనిషత్తులను చూసి అలా వాదించి వాళ్ళు ఉండేవారు భర్త ప్రపంచాచార్య వీళ్ళందరూ ద్వైతాద్వైతులు ఆ తరువాతి కాలంలో ఈ ద్వైతాద్వైతులే విశిష్టాద్వైతులు అనే ఒక కొత్త అవతారంలో వచ్చారు కొత్త అవతారం అని ఈ ద్వైతాద్వైతులు ఈ విశిష్టాద్వైతులకు ఈ హడావిడంతా ఏం ఉండేది కాదు వాళ్ళు ఇంకే డాక్టర్ని చెప్పుకునేవారు విశిష్టాద్వైతుల నామం నామాన్ని చుట్టూ బోర్డు అంత వ్యవస్థ ఒక సెక్టేరియన్ స్ట్రక్చర్ చాలా పటి పకడ్బందీ అయిన స్ట్రక్చర్ ఒకటి ఫిక్స్ చేసి అలాగే దాన్ని డెవలప్ చేసుకొచ్చారు ద్వైతాద్వైతులు అప్పుడే ఉన్నాయి మన ఆయన విశిష్టాద్వైతులను వీళ్ళు ఏదో కొత్తగా పెట్టామని అంటారా వీళ్ళు కొత్తగా పెట్టింది నామం తప్ప ఇంకా కొత్తగా పెట్టింది ఏదీ లేదు అంతా భర్త ప్రపంచాచార్యులు బోధాయి రాచార్యులు వాళ్ళ ద్వైతాద్వైతవాదాన్ని పట్టుకొచ్చి దానికి దానికి బాగా భర్యనామాలు పెట్టేసి ఇదిగో మేము కొత్త సిద్ధాంతం పెట్టామని చెప్తున్నారు తప్ప అని అనివారు పాపం ఆయన అలా కాబట్టి ద్వైతాద్వైతులు కూడా ద్వైతులే ద్వైతాద్వైతులు అద్వైతులు కాదు ద్వైత అద్వైతులు ద్వైతులు దాని లెక్కది ఎందుకంటే ఇప్పుడు ద్వైతం ఇంకోప్పుడు అద్వైతం అంటే వాడు ద్వైత అద్వైత ద్వైతులు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడు పేషెంటే హాస్పిటల్ డిశ్చార్జ్ అయితే వేరే తగ్గది పేషెంటే సో ఇది కాబట్టి వాళ్ళని కూడా ద్వైతుల్లో లెక్క వేసేస్తాం ఈ ద్వైతులు ఉన్నాయి ఇంకా ఈ మతాల వాళ్ళు అనేక రకాల మతాలు లోకంలో వెళ్తూ ఉంటాయి లోకంలో మతాల రోజురోజుకి కొత్త కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి కొత్త కొత్త మతాలు పుట్టుకొస్తూ ఉంటాయి మతాల సంఖ్య ఇంత అని ఏమీ లేదు కొత్త కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి కల్కి భగవాన్ మతం నడిచింది ఇప్పుడు ఏదో కొంత కన్ఫ్యూషన్లో ఉన్నట్టుంది వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ నడిపించుకుంటారు ఏమైపోదు కొంత మూమెంటం ఉంటుంది ప్రతిదానికి ఆ మూమెంటంతో ముందుకు పోతూ ఉంటుంది ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా ఆ మతాలని చాలా పట్టుదలతో నిర్వహిస్తారు ఈ ఆటంకాలు కొంతకాలం వస్తాయి తర్వాత అవే సెట్ అవుతూ ఉంటాయి వాళ్ళు కూడా నడిపిస్తారు అలాగే దేవంట్ గివ్ అప్ ఎందుకంటే స్ట్రక్చర్స్ బిల్డప్ చేసి పెట్టుకుంటారు ఆ ఒకసారి స్ట్రక్చర్ బిల్డప్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ని పట్టుకుని ఉండడం అవసరం పడుతుంది దాన్ని విదిలిపెట్టడం కష్టం మామూలుగా సరే మీకు ఎవరికే అక్కర్లే వెళ్ళే శుభం భూజాతను గురి మీకు వేసుకుని వెళ్ళిపోలేదు స్ట్రక్చర్ బిల్డప్ చేసిన వాడు దాన్ని పట్టుకు వెళ్ళతారు అది సో ఇట్ వర్క్స్ లైక్ దాట్ కాబట్టి నడుస్తూ ఉంటాయి కొత్త కొత్త మతాలు మామూలుగా అసలు భారతదేశంలో లెక్కే కల్కి అవతారం ఇంకా రాలేదు కదా నేనే కల్కిని అని చెప్పుకోవచ్చు నేనే మత్స్యాన్ని నేనే వరాహాన్ని అని చెప్పడానికి వీల్లేదు నేనే రాముణ్ణి నేనే కృష్ణుణ్ణి అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది నేనే కృష్ణుడి అని చెప్పినవాడు కృష్ణావతార కాలంలోనే ఉండేవాడు పౌండ్రిక వాసుదేవుడు అని కానీ నేనే కృష్ణుడి అని చెప్పేవాడు వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ తగులుతారు కానీ రేరుగా ఉంటారు కానీ నేనే కల్కిని అని చెప్పడానికి అభ్యంతరం ఎందుకంటే కల్కి ఇంకా ఏమీ రాలేదు ఈజ్ అబౌట్ టు కమ్ అబౌట్ టు కమ్ అంటే ఊహ కదా అది గో ఐఆమ్ ది కల్కి ఓ మహాత్ములు ఏమన్నారంటే ఇండియాలో ఎట్ ఎనీ గివెన్ టైం నేనే కల్కిని అని ప్రొక్లైమ్ చేసుకునే వాళ్ళు ఒక అరడజన్ కంటే తక్కువ ఉండరు అని అయితే మనకి ఒక్కళ్ళే తెలుసు ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నారు అలాగా కానీ బెంగాల్లో ఒక ఆయన ఉన్నారు అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఒక ఆయన ఉన్నారు నేనే కలికినా నేనే కలికినా అని చెప్పి కాబట్టి సిక్స్ ఆఫ్ దెమ్ విల్ బి దేర్ అట్ అని గివెంట్ సిక్స్ ఆర్ అబౌ కాబట్టి ఇటువంటి మతాలు ఏవో వస్తూ ఉంటాయి ఈ మతాలన్నింటిలో కూడా ద్వైత మతాలు ఇవన్నీ కూడా ద్వైతి సో వీళ్ళు చాలా గట్టిగా తమ సిద్ధాంతాన్ని ముందు పెడుతూ ఉంటారు దృఢం నిశ్చిత చాలా గట్టిగా తాలా గట్టిగా చెప్తారు అద్వైతి అంత గట్టిగా చెప్పడం అద్వైత ఏమంటాడంటే చూడాయా నేను స్వరూపము ఆత్మ బ్రహ్మ తెలుసుకో కృతార్థ అని చెప్పేసి వాడు దాన్ని పడిపోతాను వాడిని పట్టేసుకుని ఆమదం రాసినట్టుగా రాసేసి తన మతంలో పెట్టేసుకోవాలని ప్రయత్నం చేయడు అద్వైతి అలా ఉండడు చెప్తాడు సత్యం ఇది ఫిజిక్స్ టీచర్ చెప్పినట్టుగా చెప్తాడు ఫిజిక్స్ టీచర్ ఏదో న్యూటన్స్ రాసు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ పట్టుకుని న్యూటన్స్ రాసు వాళ్ళ ఒంటికి పట్టించేయాలని అద్వైతం అలా ఉంటాడు ఒక సైంటిస్ట్ ఉన్నట్టుగా ఉంటాడు కానీ ద్వైతులు అలా కాదు నిశ్చిత దృఢం వాళ్ళు చేసే సత్యం మా తెలుసు మా దగ్గరే ఉంది మిగతా వాళ్ళ దగ్గర లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు సత్యంలోకి రా నువ్వు భస్మం ఈ మధ్యన ఒక మతం ప్రచారం ఎలా ఉందంటే రెండు వేల పదకొండు లాస్ట్ కట్ ఆఫ్ డేట్ ఆ లోపల నువ్వు ఈ మతంలోకి వచ్చేసేవి వచ్చేసి దీక్ష తీసేసుకుని ఆ బ్యాడ్జి పెట్టేసుకో అప్పుడు రెండు వేల రాబోయే ప్రళయంలో నువ్వు రక్షింపబడతావు నువ్వు కనుక ఆ కట్ డేట్ లోపల రాకపోతే నువ్వు భస్మం అయిపోతావు అని అయితే మరి ఇంకా రెండు వేల కదా కంగారు ఏముందని అన్నచ్చు మనం చూద్దాలండి రెండు వేల పదకొండులో చూద్దామని అనొచ్చు కదా ఒప్పుకోడు దానికి అప్పుడు రష్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే రా ఈవేళే రా అంటాడు ఏడిపించి వాడికి కాబట్టి వీళ్ళు దృఢ చాలా గట్టిగా పకడ్బందీగా తమ నిశ్చయాన్ని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు స్వసిద్ధాంతం వ్యవస్థసు అంటే తమ సిద్ధాంతమును ప్రతిపాదించే ప్రకారము వ్యవస్థ అంటే ప్రతిపాదన ప్రకారము ఏకాగారులు రాశారు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే పద్ధతి ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు సందేహానికి శంకకి తావులేని విధంగా ప్రతిపాదిస్తారు చాలా పకడ్బందీగా ప్రతిపాదిస్తారు ఒక ఆయన టీవీలో ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్లో ఇప్పుడో నేను ఆరు మాసాల క్రితం చూశాను దాంట్లో అంటున్నాడు మీరు షాత్మురాయి చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని షాత్మురా ఏదో చేస్తున్నారు అక్కడ ఇలా చేస్తున్నారు ఎలా చేయకూడదు ఇలా చేయాలి మీరు అంతా తప్పు చేస్తున్నారు అంటున్నాడు ఇక్కడి నుంచి ఫోన్లోనే ది వే హీ వస్ హీఈ్ ఫోనింగ్ ఫ్రమ్ వరంగల్ ది వే హీ ఫోన్ హీజ్ టాకింగ్ మీకేమీ తెలీదు మీరు భ్రమపడిపోతున్నారు సత్యవంతా నా ఉందని స్పష్టంగా ఆయన మాట్లాడుతుంది ఆ విని ఆయన ఏమన్నాడంటే సర్లండి ఈ చర్చి చాలా అయింది ఇప్పటికేనో ఇంకా అవుతేందుకు కూడా అవకాశం ఉంది మీరు ఎప్పుడైనా ఖాళీ చేసుకుని తిరుపతి వచ్చి ఇక్కడ ఉండే విద్వాంసులతో మాట్లాడండి అని ఆయన చెప్పాడు అంటే నువ్వు వస్తే నీకు నీకు చూపిస్తాం మా తడాఖా ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు కాబట్టి శాత్తు మురయ్యం దేవుట నాకేం అర్థం కాదు ఆ శాత్మురయ్య ఏదో సంథింగ్ చేసిదే సమ్ రిచువల్ దేవుడికి చేసే రిచువల్స్లో సమ్ రిచువల్ రకరకాల రిచువల్స్ ఇవ్వ చేస్తూ ఉంటారు దాంట్లో వెరీ ప్రిక్యూనియర్ నేమ్ మరి దానికి తెలుగు అనువాదం చేస్తే మనకి అలాగా తెలిసిపోతుంది అనువాదం తెలియకపోవడం చేత వచ్చినప్పుడు అర్థం కాబట్టి ఇదిగో ఇలా ఉంటారు తమ తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే పద్ధతిలో చాలా దృఢమైన నిశ్చయంతో ఉంటారు ఈ ఆ దృఢ నిశ్చయం దేన్ని సూచిస్తుందంటే రాగద్వేషాది దోషాలను సూచిస్తుంది రాగద్వేషాలు ఉన్నవాడే అంత దృఢంగా ఉంటాడు అంటే ఎదుటివాడి నెత్తిన వృద్ధే ప్రయత్నం చేస్తాడు రాగద్వేషాలు కలవాడు మాత్రమే చాలా రాగద్వేషాది దోషములకు నిలయంగా ఉంటారు ఈ ద్వైతులందరూ కూడా పరస్పరం విరుద్ధి అంటే ఒకళ్ళతో ఒకళ్ళు విరోధాన్ని కలిగి ఉంటారు మీరు మన ఆయన గారు అంటూ ఉండేవారు ఆయన చాలా చిత్రంగా చెప్పేవారు ఇలాంటివన్నీ అరే వైష్ణ ఈ వైష్ణవులు ఉన్నారే ఈ ద్వైతవాదులు వీళ్ళకి ముందు మనం నిలబడలేము మనం ఏం చేయాలంటే ఈ శ్రీకంఠ శివాద్వై శివద్వైతం ఉంటుంది ఇటు విష్ణుద్వైతం ఉన్నట్టుగానే శివద్వైతం ఉంది లింగాయత్ వీళ్ళందరికీ నాయకుడు ఎవడో ఉంటాడు తెలుగులో అయితే పాల్కూరికి సోమనాథుడు ఏమంటే బసవపురాణం రాసినాయ సంస్కృతంలో అప్పయ్య దీక్షితులు ఆ కేటగిరీలో పడ్డాయి కొంత అద్వైతం కూడా ఉంది ఆయన కానీ రత్నత్రయ పరీక్ష తర్వాత శివ శ్రీకంఠ భాష్యం అని ఉంది శివ శ్రీకంఠాటి శివుడు శివప్రధానమైనటువంటి ద్వైతాన్ని ద్వైతం శివప్రధానమైన అద్వైత గ్రంథాలు ఉన్నాయి సుత సంహిత శివప్రధానంగా ఉండే అద్వైత గ్రంథం అది వేరే వాళ్ళు సో శివప్రధానమైన ద్వైత ప్రతిపాదన చేసి వాళ్ళు ఉన్నారు శ్రీకంఠాచార్యులు ఇచ్చారు వీళ్ళకి అప్పచెప్పాలి వాళ్ళని అప్పచెత్తే వీళ్ళ వేషాలన్నీ వాళ్ళు సరిచేస్తారు మనం వాళ్ళతో పడలేము అనివ్వ ఎందుకంటే మీరు ఏదైనా కొంచెం ఫిలాసఫీ తత్వం ఆత్మ బ్రహ్మ మాట్లాడదామంటే అవి మాట్లాడినివ్వడు ఏదో రిచువల్సు ఎవేవో టెర్మినాలజీ అంతా పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఎవేవో మాట్లాడతారు అవి వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళని మనమేం తక్కువ అనే ప్రసక్తి కాదు కానీ సందర్భంగా ఉండవు సో ఎవేవో మాట్లాడతారు ఎవేవో భావనలు చేస్తూ ఉంటారు నరసింహస్వామి హిరణ్య కష పుణ్ణి చంపేసిన తర్వాత ఆ ప్రేవుల్ని చీల్చి చంపేశాడు కదా చంపేసి ఇంకా ఆ ప్రేవులతోటే ఇంకా ఇలా పీకుతున్నట్టే చచ్చిపోయాడు ఇంకా ప్రేవులతో ఇంకేడు పీకింది వేడు ఆ రక్తం ఆ జూలంతా రక్తం పడిపోయి ఉగ్ర రూపంతో ఆ పేవులను ఇంకా అలా పిండుతున్నట్ట ఎందుకు అలా పిండుతు ముందు అసలు వీడు భావన చేయడం దానికి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషను ఎందుకు అలా వీడి కడుపు నుంచి ప్రహ్లాదుడనే ఒక అద్భుత మణి లభించింది కదా ఇంకా అలాంటి మణులు ఏమైనా ఉన్నాయా అని అని పిలిచి అలా ఉంటాయా మణులు లేదు అలా పిండి పీకిట్లా ఉంటాయా ఏమిటో ఇది ఒక కవి యొక్క భావన అబ్బా ఎంత భావన ఆయన చెప్తే మొత్తం అందరం చప్పట్లేదు అబ్బా ఇది ఇలాగే ఉంటుంది చాలా బీభత్సంగా అది అబ్బా అని మీరు తలపందించేయాలి దాన్ని క్వశ్చన్ చేయకుండా ఇలా వీళ్ళు ఈ స్వసిద్ధాంత వ్యవస్థ నిశ్చిత దృఢం వాళ్ళతోటి మనం పెట్టుకోకూడదు పరస్పరం విరుద్ధంతే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు తై రయం విరుద్ధ్యతే ఈ అద్వైత వాదము ఈ అజాతవాదము ఇది ఎవళ్ళతోటి విరోధం ఏనుకుంటదు ఇక్కడ ఎలాగంటే విరోధము రాగద్వేషాలకి సూచకం ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అంటే రాగద్వేషాలు ఇద్దరిలోనూ ఉన్నాయన్న ఒక రూల్ ఒకటి ఉంది ఇద్దరు వివేకవంతులైతే కలహం ఉండదు ఒకడు వివేకవంతుడైనా కలహం ఉండదు ఒకడు వివేకవంతుడైనా కలహం ఉండదు ఇద్దరిలోనూ వివేకం లేకపోతేనే కలహం అది అది లెక్క ఒకడు వివేకం గలవాడైతే కలహమే ఉంటుంది కలహమే ఉండదు ఎందుకంటే ఆయన ఆశీర్వేదనం చేసి నేర్చక్క పోతాడు ఇంకే ఎవరితో కలహిస్తావు నువ్వు కాబట్టి వీళ్ళు ఇద్దరూ కూడా వివేకంతో ఉంటారు కనుకనే వీళ్ళకి కలహం కుదిరింది పరస్పరం విరుద్ధి చెందితే ఇక్కడ ఒక అనుమానాన్ని చెప్తారు అనుమానం అంటే శిలాగిజం ద్వైత దర్శనం మిథ్యా రాగద్వేషాది దోషాస్పదత్వా ద్వైతదర్శనము మిథ్య అంటే అది అసత్యము అని అర్థం మిథ్య అంటే అసత్యము ఎందువల్ల రాగద్వేషములు మొదలైన దోషములకు నిలయమై ఉన్నది గనుక ఏది ఏది రాగద్వేషములు మొదలైన దోషములు కలిగి ఉంటుందో ఏ మతము అది మిథ్య అది అసత్యము నీకు రాగద్వేషాలను పెట్టేవో అంటే అదే అసత్యం ఇప్పుడు దేవతలు రాక్షసులు ఉంటారు దేవ విష్ణు దేవతల పక్షం వాడు మనం విష్ణు పక్షాన్ని ఉండాలి అన్నాడంటే వాడు రాగద్వేషాలు పెడుతున్నాడా లేడా మనస్సులో సంకల్పాలైనాయా దేవతలున్నా రాక్షసులున్నా మనస్సులో సంకల్పాలే సత్సంకల్పాలను నిలబెట్టుకుని దుష్ట సంకల్పాలని మనం దూరం పెట్టుకోవాలి దానికోసం మనం ఈశ్వరుణ్ణి స్మరించాలి అంటే దాంట్లో రాగద్వేషాలే ఉన్నాయి రాగద్వేషాలు ఉండవు కాబట్టి అలా చెప్తే దాంట్లో విరోధం లేని మాటది కానీ వీళ్ళు రాక్షసులు వీళ్ళు దేవతలు అని ఇలా మొదలుపెట్టారంటే దిస్ ఈజ్ ప్యారలల్ రియాలిటీ శాటన్ లాగా ఇప్పుడు మీకు ఇతర మతాల్లో శాటన్ ఉన్నాడు శాటన్ అంటే వాడు దేవుడికి ఎంత పవర్ ఉంటుందో వాడికి ఎంత పవర్ ఉంటుంది దేవుడికి భక్తులను అనుగ్రహించి పవర్ ఉన్నట్టుగానే భక్తులని దెబ్బతీసే పవర్ శాటన్కి ఉంటుంది ఈక్వల్ పవర్ ఉంటుంది రాక్షసులు దేవతలు మన కరస్పాండింగ్గా ఉంటుంది అక్కడ ఇలాంటిది మొదలుపెట్టి ఎవడైనా మీకు నచ్చని వాడు ఉన్నాడు అనుకోండి వాడు డెవిల్ అనేసేటం అందుకోవాడు సేటన్ యొక్క భావజాలం చేత ప్రభావితుడు అనేసేటం అనేసేస్తే ఈ భక్తులు కూడాను వాటి జరుగుతారు వాటికేసి వాటి పక్కకు తోసేసి ఇటు జరుగుతారు మధ్యకాలంలో అయితే వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టేవారు లేకపోతే బర్నింగ్ అందిస్తే కూడా ఉండేది ఇలాంటి ఘోరాతి ఘోరకృత్యాలన్నీ చేసేవారు ఎందుకని వాడు సేటర్న్ అనే ముందు వాడికి ఒక పేరు పెట్టేస్తే లేకపోతే డెవిల్ అని పేరు పెట్టేస్తే ఈ మిషనరీస్ ఇటువంటి వేషాలని వేస్తూ ఉంటారు అటువంటి ఈ మిషనరీస్ చేసేటువంటి దుష్కృత్యాలన్నింటి వెనుక కూడా ఈ రాగద్వేషాలు ఉంటాయి అటువంటి దుష్కృత్యాలు ఇతర మతాల వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి రాగద్వేషములు ఎక్కడ ఉంటే అది అది అసత్యము ద్వైత దర్శనము రాగద్వేషాస్పదంగా ఉంటుంది కాబట్టి అది అది అస అసత్యము ఏ దర్శనమైతే రాగద్వేషములకు అతీతంగా నిలిచి ఉంటుందో అది ఏ యథార్థ దర్శనము అనే ఒక వ్యవస్థ దానికి అనుకూలంగా ఆ శ్లోకం తైరయన్న విరుద్ధతే అద్వైత దర్శనము ఈ ద్వైత దర్శనాలతోటి ఎప్పుడూ దానికి విరోధం లేదు ఎందుకంటే విరోధానికి ఏముంటుందండి దీనికి ఒక దృష్టాంతం చెప్తూ విమానం వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ దానికి క్లాష్ అవ్వదు బస్సుకి ట్రాఫిక్తో క్లాష్ కానీ బస్సును ఇంకో బస్సు కొలైడ్ అవుతాయి బస్సును కారు కొలైడ్ అవుతాయి బస్సును విమానం కొలైడ్ అవుతాయా కొలైడ్ కావు ఓ విమానం కావాలంటే ఇంకో విమానంతో కొలైడ్ అవుతుందేమో కానీ బస్సుతో ఎందుకు కొలాయిడ్ అవుతుంది ఈ ద్వైత దర్శనాలన్నీ కూడా నేల మీద నడిచే బస్సుల అద్వైత దర్శనం రాగద్వేషాలకు అతీతంగా విమానం వండింది దానికి వీటితో కొలుషన్ ఉంటుంది అసలు కలవనే కలవవు కనుక ఈ దర్శనములతో మనకు విరోధము లేదు అందుతనే ద్వైత దర్శనాన్ని బలంగా ప్రతిపాదించే వ్యక్తి ఎడల మనకి విరోధం ఉండదు అతను చెప్పే భావజాలము అంగీకారం కాదు అలాగని భావజాలాన్ని కూడా అదొక పనిగా పెట్టుకుని అతనితో వాద వివాదాలకు తావులేదు ఆశీర్వచనం చేయడం ముందుకెళ్తూ ఉండటం వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు లేకపోతే లేదు లోకంలో ఏమనుకుంటారంటే మాకు తెలుసుననుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మాకు తెలుసు కదా ఇది అని అనుకుంటారు నాకు ఎప్పుడూ కనపడుతూ ఉంటారు మాకు తెలుసు ఇది సరే తెలిసి నీకేమిటో చెప్పని నేను అన్నాను అనుకోండి వాడు చెప్పిదేముండదు ఇది అలా అంటారు అంతే మాకు తెలుసు తెలుసునని అనుకుంటూ ఉంటాను వాడు అలా తెలుసున్నాను అనుకుంటున్నంతకాలం వీడికి తగ్గవాడు ఇంకొకడు ఉంటాడు నాకు తెలుసునని వీడికి ఆపోజిట్ వాడు ఒకడు ఉంటాడు వాడికి వాడికి సరిపడుతుంది మనం దాంతో ప్రవేశించే ప్రసక్తే లేదు వాడు కూడా చూసుకుంటాడు అని ఉరితే తై రయమ్ అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను శాస్త్రోపత్తిభ్యాం అవధారితత్వాత్ అద్వయాత్మదర్శనం సమ్యక్ దర్శనం దర్శనం అంటే ఒక విషన్ అంటే మనం జీవితంలో ఒక విషన్ ఉండాలి ఆ విషన్ ఉన్నప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఇప్పుడు ఒక బిజినెస్ బిజినెస్ హౌస్ను ఎస్టాబ్లిష్ చేస్తారు ఒకళ్ళు ఆ బిజినెస్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసిన ఆయన ఆ బిజినెస్ హౌస్ను ఏ విధంగా నడిపించాలి దాన్ని ఏ ప్రిన్సిపల్స్ తోటి నడుస్తుంది అని ఒక విషన్ మీద దాన్ని నిర్మాణం చేస్తాడు ఆయన కాలంలో దాన్ని సక్సెస్ చేసి ఆయన స్వర్గస్థులు అవుతారు ఆ తరువాతి వాళ్ళు తరువాతి వాళ్ళు అలా తరతరాలు ఆ బిజినెస్ హౌసెస్ నడుస్తూ ఉంటాయి ఉందనుకోండి అది ఆ జమ్షట్జి తాటా ఇప్పుడో పెట్టాడు ప్రైవేటు ఫ్యాక్టరీ అనేది అసలు లేని రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో చిన్న ఇనప ఫ్యాక్టరీ పెట్టాడు అది ఇంతెంతయి ఒత్తిడింతయ్యే అన్నట్టుగా ఈనాడు టాటా కంపెనీ వాళ్ళు అన్ని ఇన్ఫో ఇన్ దీంట్లో కంప్యూటర్లలో కూడా వాళ్ళే ఉన్నారు అన్నింట్లోనూ వాళ్ళే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడే కాదు సో అనేక దాంట్లో దే ఆర్ ఎంటరింగ్ బిగ్ బిజినెస్ హౌస్ టాటా వాళ్ళ గురించి నేను విన్నాను వాళ్ళ అంశం వివరం వాళ్ళ ప్రిన్సిపల్ అది డోంట్ పే నో కరప్షన్ వీ డోంట్ గివ్ బ్రైబీ అంతే బిజినెస్ మూసుకుని అవతలపోతారు కానీ బ్రైబీవరం వాళ్ళు అంచేతనే కలకత్తా నుంచి గుజరాత్ పోయారు బ్రైబీ ఒక్కరు లేకుండా పనవుతుంది గుజరాత్లో అని వాళ్ళకు అనిపించి గుజరాత్ పోయారు కొన్ని కొన్ని కంపెనీలు చాలా వేగంగా ముందుకు వచ్చేస్తుంటాయి కానీ టాటా మాత్రం అలా స్లోగా వస్తూ ఉంటుంది కంగారు పడడం ఎందుకని వాళ్ళు వాళ్ళు బ్రైబీవరం ప్రిన్సిపల్ బ్రైబీవరం సాధారణంగా బిజినెస్ హౌసెస్ అన్నీ బ్రైబ్స్ ఇస్తూ ఉంటాయి వాళ్ళకి అది వాళ్ళకి రూల్ అది అమెరికాలో ఒక లా పాస్ చేశారు ఎందుకంటే అమెరికాలో బ్రైబ్ ఇవ్వటం క్రైమ్ అది ఆ ఔట్సీ ఔట్ ఔట్సీ కంపెనీలు ఉంటాయి అంటే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అమెరికాలో ఉంటాయి వాళ్ళ అకౌంట్స్ అన్నీ వాళ్ళు అక్కడ చక్కగా త్వరగా వెరిఫై చేస్తారు ఆ అకౌంట్స్లో ఈ బ్రైబ్కి ఏమైనా పెట్టాలి అకౌంట్ మేము బ్రైబ్ ఇచ్చాము అంటే ఇల్లీగల్ అవుతుంది మరి ఎలాగే అకౌంట్ ఫర్ చేయటం ఆ మనీని మిస్లేనియస్ అంటే వాడు అడుగుతాడు దాన్ని అకౌంట్ ఫర్ చేయడం కుదరక వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ని లాబీ చేసి మేము అమెరికా వదిలిపెట్టి ఏషియన్ కంట్రీస్కి వెళ్ళి బిజినెస్ చేయాలా వద్దా అవును మీరు చేయాలి మరి చేయాలంటే మేము అక్కడ భయబ్ బిజినెస్ చేయలేము అంటే అప్పుడు కాంగ్రెస్ హ్యాస్ పాస్డ్ ఏ లా ఒక క్యాప్ పెట్టారు వాళ్ళు వన్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ మీరు భయభివ్వడానికి అంగీకారమే అని వాళ్ళు క్యాప్ పెడితే అప్పుడు వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా వచ్చేసారు అక్కడ ఆ లాలో ఏమైనా ఉంటుందంటే ఏషియన్ కంట్రీస్ ఆర్ వెరీ కరప్ట్ సొసైటీస్ వాటిల్లో బ్రైబ్ ఉంటే కానీ ఏ పని అవ్వదు వీళ్ళని మీరు బ్రైబ్ ఇవ్వద్దు అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆపరేట్ చేయలేకపోతారు వీళ్ళు ఆపరేట్ న్యాయంగా ఆపరేట్ కూడా చేయలేరు కాబట్టి వీళ్ళు ఆపరేట్ చేయాలంటే కూడా వాళ్ళకి బ్రైబ్ ఇచ్చి వాడికి మనం ఆ వెసులుబాటు కల్పించాలి కనుక ఈ మొత్తం ఆ టర్న్ ఓవర్లో వన్ పర్సెంట్ బ్రైబ్ ఇవ్వడానికి మనం వెసులుబాటు కల్పిస్తున్నాము అంతవరకు నువ్వు బ్రైబ్ ఇచ్చుకో వాళ్ళు అక్కడ రాసుకుంటాడు ద బ్రైబ్ గివెన్ టూ సోన్ సో దిస్ మంచి రాసుకుంటాడు అలా ఆడిటర్ టిప్పు కొడతాడు వాళ్ళు అలా పెట్టుకున్నారు ఎందుకంటే బ్రైవ్ ఇవ్వడం నేరం రెండు నేరమే ఎందుకో చెప్పాను కాబట్టి ఒక విషన్ ఉంటుంది కంపెనీకి విషన్ ఉంటుంది ఫ్యామిలీకి విషన్ ఉంటుంది ఓ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయనుకోండి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకట్టను భోజనం పెట్టి పంపించడము అని ఒక విషం ఉంటుంది ఆ విషన్ బేసిస్ మీద ఆ ఫ్యామిలీ నడుస్తూ ఉంటుంది వాళ్ళ కొంపకెప్పుడైనా వెళ్తే రెండు మెతుకులు భోజనం పెట్టి పంపిస్తారు కొన్ని చోట్ల ఆ విషన్కి ఆపోజిట్ విషం ఉంటుంది మనం వండుకున్నది మనమే తినడం తప్ప ఎవరికి పెట్టి లేదు అనే విషన్ ఉంటుంది వాళ్ళు ఎవరికి ఏది పెట్టరు ప్రతి ఫ్యామిలీకి ఓ విషన్ ఉంటుంది అలాగే ప్రతి మనిషికి ఒక విషన్ ఉంటుంది వాడు ఆ విషన్ బేసిస్ మీద జీవితాన్ని నడుపుకుంటుంది దాన్ని దర్శనము అంటారు అది చాలా ఇంపార్టెంట్ జీవితము దర్శనం బేసిస్ మీద నడుస్తుంది డబ్బులు బేసిస్ మీద నడవద్దు డబ్బులన్నీ తర్వాత వస్తాయి సెకండరీ ప్రైమరీ ఇస్ ది విషన్ వైవిచ్ యు వాంట్టు రన్ యువర్ లైఫ్ ఆ విషన్ అది సరిగ్గా ఉండాలి సమ్యక్ దర్శనము అంటే దోషములు లేని దర్శనము యోగ్యమైన దర్శనము దోషములు లేని దర్శనము అది ఏది అద్వయ ఆత్మ దర్శనం ఆత్మస్వరూపము అద్వయము ఈ ఆత్మ కంటే భిన్నంగా జగత్తు లేడు ఆత్మ కంటే భిన్నంగా ఈశ్వరుడు లేడు ఈశ్వరుడే ఆత్మరూపంగా ఉన్నాడు ఆ ఆత్మయే జగద్పంగా భాషిసుకోండి అని ఈశ్వరుడు ఆత్ జీవుడు జగత్ మూడు ఉంటాయి ఈ మూడు కూడా ఒకే చైతన్యంలో విలీనమైపోతాయి ఆ చైతన్యానికి ఆత్మానికే నేనని కాదు నేను ఈ దే ఈ జగత్తు ఈ దేవుడు మూడు కూడా ఒకే చైతన్యంలో విలీనమవుతాయి తెలివి వచ్చాకనే ఉంటాయండి మూడును తెలివి నిద్రపోతుంటే నేను లేదు దేవుడు లేడు జగత్తు లేదు తెలివి వచ్చింది నేను ఉన్నాను జగత్తుంది దేవుడు కూడా ఉన్నాడు నేను జగత్తు ఉంటే ఇంకా దేవుడు వస్తాడు ఎవడి దేవుడు వాడికి అందరూ నిద్రపోతున్నారు ఈ వీడి దేవుడు లేడు వాడి దేవుడు లేడు ఏ దేవుడు లేడు వీళ్ళందరూ నిద్రలేచారు వీడి దేవుడు వీడికి వచ్చాడు వాడి దేవుడు వాడికి వచ్చాడు ఎవళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఇంతమంది దేవుళ్ళు వచ్చారు కాబట్టి తెలివిలోంచి వచ్చారు ఈ దేవుళ్ళు దేవుడన్నా దేవుళ్ళు తెలివిలోంచి వచ్చారు జగత్తు తెలివిలోంచి వచ్చింది నేను తెలివిలోంచి వచ్చాను ఆ తెలివికే ఆత్మ అనిపారు అటువంటి అద్వయ ఆత్మ అది నా యథార్థ స్వరూపము అది దర్శనం ఆ విష ఈ విషన్ను ఇది యథార్థ దర్శనము ఎందువల్ల శాస్త్ర ఉపపత్తిభ్యాం అవధారితత్వాత ఇటు శాస్త్రము అంటే వేదం వేదము చేత నిర్ధారించబడినది ఉపపత్తి యుక్తి చేత కూడా అదే నిర్ధారింపబడినది అంటే మీరు యుక్తిని రేషనల్ థింకింగ్ని పరిశూ చేస్తే కూడా ఆ నిర్ణయానికే మీరు తేలిక రాగలుగుతారు కాబట్టి అది మాత్రమే సమ్యక్ దర్శనము తద్బాహ్యత్వా మిథ్యా దర్శనమన్యత్ అన్యత అంటే భేద దర్శనము అంటే అద్వయాత్మ కాకుండా భేదాన్ని దర్శించేటువంటి ఇతర దర్శనములు ఏవైతే ఉన్నాయో అవి తద్ బాహ్యత్వాదు శాస్త్రబాహ్యములు శాస్త్రం చెప్పేది ఒకటి వీళ్ళు చెప్పేది ఇంకొకటి తర్వాత ఉపపత్తి యుక్తి మీరు ఆ రేషనల్ థింకింగ్ అప్లై చేస్తే వీళ్ళు చెప్పేది ఏది నిలబడదు ఉపపత్తి ఈ శాస్త్ర ఉపపత్తులకి బాహ్యములన్ను ఉన్నాయి కనుక ఈ ద్వైత దర్శనములన్నీ కూడా అసత్య దర్శనములు మిథ్యా అంటే అసత్యం మనం మనం అనుకుంటున్న మిథ్య రజ్జు సర్పభ్రాంటే అది కాదు అసత్యం ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ రాంగ్ రైట్ రాంగ్ దానికి మిథ్యానకరం మిథ్యా అపన్నచం అసత్యాన్ని బోధించేటువంటి మాటది కాబట్టి ఈ దర్శనములు ద్వైత దర్శనములు ఇవి అసత్యములు ఇత మిథ్యా దర్శనం ద్వైతినాం ద్వైతినాం దర్శనం మిథ్య ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళ దర్శనము మిథ్యది అది అసత్యం అని ఇంకో కారణం కూడా ఉంది ఇప్పటికి రెండు కారణాలు చెప్పారు శాస్త్రము ఉపపత్తి రెండు కారణాలు చెప్పి ఇంకో కారణం కూడా ఉందంటున్నారు అవిమిథ్య అని చెప్పడానికి అసత్యం అని చెప్పడానికి ఏమిటది రాగద్వేషాది దోషాస్పదత్వా రాగద్వేషములు కామక్రోధములు ఇత్యాది దోషములకు నిలయములై ఉంటాయి ఈ దర్శనము ఆ కారణంగా అవి అసత్య దర్శనము రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలు ఉన్న దర్శనము సత్యం కాదంటున్నారు కింద ఏకాకారులు ఎక్కడైతే మీకు రాగద్వేషాలు కనబడతాయో ఆ దర్శనము అసత్యము కాబట్టి ఇప్పుడు ఎవడో రాక్షసుడు ఉన్నాడు వాడు యథార్థంగా ఉన్నాడు వాడిని మనందరం ద్వేషించాలి మనందరం విష్ణువుని ప్రేమించాలి ఆ విష్ణువు చేత వధింపబడతాడు వాడిని ద్వేషించాలి అని అదే పరమసత్యంగా చెప్పారనుకోండి రాగద్వేషాలు వచ్చేయలేదా అలాగే భారతదేశంలో ఉన్నవాళ్ళే మోక్షం పొందుతారు మిగతా వాళ్ళు మేచులోనో ఏదో పేరు పెట్టి వాళ్ళకి మోక్షార్హత లేదు అన్నారనుకోండి రాగద్వేషాలు వచ్చేయలేదా కాబట్టి ఎక్కడెక్కడైతే రాగద్వేషాలు వచ్చే అవకాశం ఉంటుందో అదంతా కూడా అసత్య దర్శనమే అవుతుంది కథం అది ఎట్లు వాళ్ళు రాగద్వేషాది దోషములు గల వాళ్ళు అని మీరు ఎలా చెప్తున్నారు స్వసిద్ధాంత వ్యవస్థాసు స్వసిద్ధాంతరచనా నియమేశు కపిల కణాద బుద్ధ అర్హతాది దృష్ట్యనుసారిణ ద్వైతిన నిశ్చిత సో వీళ్ళు ఈ రాగద్వేషాలు ఎలా ఉన్నాయని చెప్తున్నారంటే వాళ్ళు తమ స్వసిద్ధాంతం వ్యవస్థు అంటే స్వసిద్ధాంత రచనా నియమేషు తమ సిద్ధాంతమును రచించేప్పుడు వాళ్ళు పాటించేటువంటి నియమాలు ఉంటాయో వాటియందు ద్వై తినహా నిశ్చిత ఇదిగో ఈ నియమము ఇంతే అని వాళ్ళు చాలా దృఢంగా ఫిక్స్ చేసి ఈ నియమము ఇంతే ఇది లాగే ఉంటుందని ఒక గీత గీస్తాడు ఒక కంచె కడతాడు ఇదే పక్కా అని చెప్తాడు ఈ కంచెకి అవతలంతా కూడా నశ వాళ్ళందరూ అజ్ఞానులు వాళ్ళు నశించిపోతారు అంటాడు సో ఇటువంటి ఓపెన్ ఉండదు ఓపెన్ మైండెడ్నెస్ ఉండదు ఓపెన్నెస్ ఉండదు ఐ నో అనే యాటిట్యూడ్ ఉండదు మిగతా వాళ్ళు తెలియదు అనే యాటిట్యూడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటారు దానికి దృష్టాంతం ఏమిటంటే శంకరుడి కాలంలో ఉండేవారు వీళ్ళు ఈ కపిల కణాద బుద్ధ అర్హత కపిలుడిని ఆయన ఏమంటలేదు కపిలుణ్ణి అనుసరించేవాళ్ళు కణాదు అనుసరించేవాళ్ళు బుద్ధుణ్ణి అనుసరించేవాళ్ళు అర్హతని అనుసరించేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు క్రైస్తు చెప్పినదానికి క్రిస్టియానిటీకి ఏమీ సంబంధం లేదు క్రైస్తు కంపాషన్ దయా కరుణ వాటిని బోధించాడు ఆయన ఏమంటే తరువాతి కాలంలో క్రిస్టియానిటీ పేరుతో కొంతమందికి విచ్ విచెస్థని పేరు పెట్టి స్త్రీలని డెవిళ్ళని పేరు పెట్టి పురుషులని వాళ్ళని జైల్లో పెట్టడం ప్రెసిక్యూట్ చేయడం వాళ్ళని హింస చేయటం తర్వాత చంపేయటం అయితే పది మంది ఒక స్క్వేర్లో వాళ్ళని నిలబెట్టి రాళ్లేసుకుంటు రాళ్ళేసి కాదు స్టేక్ మీద చంపటం ఇలాంటివన్నీ చేశారు ఎందుకు చేశారంటే క్రీస్తు బోధించిన ధర్మాన్ని మనం కాపాడాలి అందుకోసం చేశారు ఏమైనా ఎలా ఉందో చూడండి అది క్రీస్తు బోధించి క్రీస్తు కరుణా స్వరూపుడైన దయామయుడు ఆయన చెప్పిన ధర్మాన్ని కాపాడటం కోసం మేము ఈ ఈ క్రూర కృత్యాల్ని చేస్తున్నాము అని వాళ్ళని వాళ్ళు సర్దుబాటు చేసిన నమ్మి నమ్మబలికి వారు కాబట్టి అంచేతనే స్వామి రామతీర్థజలబా చెప్పారు క్రిస్టియానిటీ అనేది ఏమీ లేదన్నారు చర్చియానిటీ అనే ఒక మతం ఉంది తప్ప క్రిస్టియానిటీ అనే మతం లేదు అని చెప్పారు ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు ఎవరన్నారు నాకు తెలియదు దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్రిస్టియన్ అండ్ హీ డైడ్ ఆన్ ది క్రాస్ అని చెప్పి